సంకీర్తన తొంభై నాలుగు ముందర తేరు ముంచి వెనకాపులి ఇందిరామిభుడే దిక్కు ఇంక చేసేదేమి దేహము మోచితేను త్రిజగములకు లోను ఈహల విరక్తుడుగా నెట్టువత్తును సాహసించక లోనైతే సరుసమోక్షములేదు శ్రీహరి ఎరుగుగాక చేసేదిదేమి పలు సంసారీ అయితే పాపపుణ్యములకు లో నెలమి నిర్మలుడుగా నెట్టువచ్చును తలచి మానకుండితే తనకు సుఖములేదు ఇరధరుడే ఎరుగు ఇక చేసేదేమి దైవమువాడైతేను ధర్మములకెల్లలోను ఈవల తప్పులుదారులెట్టువచ్చును భావించి తోయకుండితే పనులు తుదకెక్కవు శ్రీవెంకటేశుడెరుంగు తేసేటిదేమి